కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై తొమ్మిది సౌమిత్రి సహోదర దశరథ రాతిలో వెలసిన రఘురామ చెలిమిసుగ్రీవుతోడ చేసిన రామ తొల్లిసిలను పడతి కావించిన రామ చెలరేగిన వానరసేనల రామ చిలుగు మాయా మృగముచించిన రామ హరణివంశ తాటకాంతక రామ నరనాథ కౌసల్య నంద రామ చిరుల పెండ్లాడిన సీతారామ గరిమతు సేతువు గట్టిన రామ రావణాదిదనుజహరణ రామ కాీ విభీషణునిగాచిన రామ దీవెనలయోధ్యలో చెందిన రామ कटाद्रिमी रामा